శ్రీ గురుభ్యో నమరి బ్రహ్మాం పరమసుఖదం కేవలం గగనసదృశం Ekam ఏకం నిం విమలం సర్వీ సాక్షిభూత భావాణరం సద్గరు నమా నమో బ్రహ్మాదిభ్యు బ్రహ్మ విద్యా సంప్రదాక కతృభ్యోషిభ్యో మహాభ్యో నమోరుభ్యూపప్లవరిహిత ప్రజ్ఞా ఘత్యో బ్రహ్మస్మి అహం పదార్థరీ సదాశివస శజాార్యపర్యంథ వందేగర హరిదే నమ నారాయణ నారాయణ సాయ ఇర ఐదు శోకం చదువుతున్నామండి ఇరవై ఐదై ఐదు అండి సచితం ఆత్మన సచిత జానామీతి ప్రవర్త ఆత్మజ్ఞానములో రెండవ వస్తు స్ఫురించే అవకాశము లేనందున నేను తెలుసుకొంటున్నాను అనే భావం ఏర్పడేందుకు వీలు లేదు మరి అట్టి భావము ఎక్కడ స్ఫురించినది ఎవరిలో స్ఫురించినది జ్ఞానస్వరూపమైన ఆత్మ జ్ఞానస్వరూపమైన ఆత్మ ప్రకాశము జడమైన మనస్సునందు ప్రతిబింబించగనే మనస్సులో వృత్తి బయలుదేరుతున్నది ఆ వృత్తికొన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మ తనను తాను తెలుసుకుంటోందా మనసే ఆత్మను తెలుసుకుంటుందా అన్నది ఇప్పుడు మన ప్రశ్న జానామి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మానవుడు ఆఖరి వరకు కూడా చేసేటటువంటి నిర్ణయానికి జానామీ ఇది తెలుసుకున్నాను నిర్ణయించాను అనుభవించేను ఎట్సెట్రా ఎట్సెట్రా ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు ఎందుకని జ్ఞాత అనేవాడు లోపలవాడు ఉన్నాడు కాబట్టి వాడు చేసే ఏమిటి జానామీ ఏం తెలుసుకుంటావయ్యా అయితే జగత్నన్నా తెలుసుకుంటాడు లేదంటే తన మూలమైన తనకు ఆధారమైన ఆత్మస్వరూపాన్ని స్వరూపజ్ఞానాన్ని అయినా తెలుసుకుంటాడు కాబట్టి ఈ వృత్తికి రెండు విధాల వ్యవహారం కనబడుతుంది పెద్ద నేను సర్వవ్యాపక నేనునైనా జానామితి లేదంటే తత్కాలవత్ సారూప్యతా బుద్ధి వృత్తి సారూప్యతా బుద్ధి ద్వారా ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు